్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నో సాదన శ్రీమహావిధిపత సాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కణే విష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూ యశేమదేమహితాయుంద్రోధా స్వస్తిన పూషా విశ్వేగా స్వస్తి నార్క్ష్యోనిష్టమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతిశాంతిశాంతి ముదారోపశమోయ ఈ శ్లోకమే చెప్పాలి కదండి ఇంతకు ముందు శ్లోకంలో శివా అశివహేతుత్వాభావాత్ అద్వైత శివా ఇత్యభిప్రాయ అనే అంతవరకు చూసాము ద్వైతము అశుభము ద్వైతమే అమంగళము సో మన మామూలు మానవుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే ఏది మంగళము ఏది అమంగళము అన్న దాంట్లో ఎవేవో భావాలు ఉంటాయి సో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను శుక్రవారం నాడు డబ్బు రూపాయి కూడా బయటికి ఇంటికి ఇంటికి వెళ్ళకపోవడం అది శుభం అని అనుకుంటారు ఎంత తప్పది ఇప్పుడు శుక్రవారం నాడు మనం బాకీ పడ్డామనుకోండి అది శుక్రవారం నాడు ఇచ్చేస్తే శుభం అవుతుంది కానీ అది ఇంకో రోజు వాయిదా వేస్తే అంత అమంగళవే కానీ ఇంకోటి లేదు తర్వాత ఏదైనా దానం ధర్మం చేస్తే శుక్రవారం నాడు ఇవ్వడం మీరు నిజంగా శుక్రవారం లక్ష్మీ ప్రీతికరం అని అనుకుంటే మీరు బాకీలు ఆవేళ తీర్చేసి ఆవేళ ఏదైనా పావుల దానం చేస్తే అది శుభం అంతేగాని ఆ రోజు ఇవ్వకుండా మూటకట్టు కూర్చోవడం అది శుభం అవుతుంది సో ద రిలీజియస్ మైండ్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ మైండ్ ఇట్ ఈస్ సో కాబట్టి మంగళ అమంగళ అనే భావాలు ఉన్నాయి చూసారా అవి చాలా విడ్డూరంగా ఉంటాయి అది అంగీకారం కాదు సో ఎందుకంటే ఈ ద్వైత ప్రపంచమంతా కూడా అమంగళమే ద్వైతమే అమంగళము అంచేతనే మనం జగత్తుని ఏదైతే అనుకుంటున్నామో ఈ జగత్తు అన్నది కేవలము బాహ్యమునందే ఉన్నది అనేది చాలా అజ్ఞానం అది ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని గురించి ప్రతివాడికి ఒక అభిప్రాయం ఉంటుంది ప్రతి మనిషికి కూడా ప్రపంచాన్ని గురించి ఒక దర్శనము ఒక విషం ఉంటుంది ఆ విషన్ను ఏ బేసిస్ మీద ఆధారపడి ఉంటుందంటే ఈ ఆ ప్రపంచము అనేది తనకంటే బయట ఉంది అనే బేసిస్ మీద ఆ విషన్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు జనులు అలా డెవలప్ చేసుకుంటారు బట్ అది సత్యం కాదు మీరు ఏ మీ దృష్టిలో ఏది ప్రపంచమో అది మీకంటే బయట లేనేలేదండి అది మీలో ఉన్నదాన్నే మీరు బయట ఉన్నట్టుగా చూస్తున్నారు స్వప్నద్రష్ట యొక్క ప్రపంచం ఏదైతే ఉందో అది స్వప్నద్రష్టలో ఉంది తప్ప స్వప్నద్రష్ట కంటే బయట లేనేలేదు వీడి మనస్సు నుంచే ఆ స్వప్న ప్రపంచము నిర్మాణం అవుతుంది అలాగే మనం నిద్ర లేచినప్పుడు కూడా ఒక ప్రపంచంలో అడుగు పెడతాం ఆ ప్రపంచము మనము మనము ప్రాజెక్ట్ చేసినటువంటి ప్రపంచం తప్పితే మన మనస్సు కంటే భిన్నంగా స్వతంత్రంగా ఉనికిగల ప్రపంచము అనేది అది దాన్ని ఏమంటారు దాన్ని ఫిలాసఫీ అంటాం ఫిలాసఫీ అలా ప్రపంచం బయట ఉంది ధర్మాధర్మాలు బయట ఉన్నాయి పుణ్యపుణ్యాలు బయట ఉన్నాయి సుఖ దుఃఖాలు బయట ఉన్నాయి దాన్ని ఫిలాసఫీ అంటారు ఇప్పుడు మీకు గుర్తు నాకైతే బాగా గుర్తుంది ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ థర్టీ ఫోర్ ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడు టుడే హవ్ ఆర్ వీ ఫీలింగ్ కొంచెం తక్కువ తగ్గింది వేడి తగ్గింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం మనం థర్టీ ఉంది నాలుగు రోజుల క్రితం అబ్బా ఎండలు బాగా పెరిగిపోయాయని మనం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను చూడండి అప్పుడు టెంపరేచర్ థర్టీ టూయే ఉంది కాబట్టి సో మీరు బాగా అలవాటు పడ్డారు థర్టీ ఫోర్కి కాబట్టి థర్టీ ఫోర్ ఇబ్బందిగా ఉండదు మొన్న ఉంది వెరీ హై టెంపరేచరు దానికి బాగా అలవాటు పడ్డారు మొన్న కంటే ఒక్కటిసారి తక్కువ మొన్న థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది ఆ వర్షం పడ్డానికి ముందు రోజు థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వెరీ హాట్ డే ఒకటి వచ్చింది ఫార్టీ ఫోర్త్ వచ్చేయండి బయట అప్పుడు ఇన్సైడ్ థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది వీ ఆల్ ఫెల్ట్ వెరీ హాట్ అవేళ నేను సాయంస్క్రిక్ క్లాస్ క్యాన్సిల్ చేశాను వ్యాకరణం క్లాస్ ఎందుకు క్యాన్సిల్ చేశానంటే మీరందరూ కష్టపడతారు ఈ వడదెబ్బ తగ్గుతుంది ఈ సూత్రాల కోసం పరిమితుకు పాపం అని నేను ఫోన్ చేసి ఆపేశాను ఎందుకంటే ఆదివారం ఆవేళ ఫార్టీ ఫోర్ ఉంది ఆవేళ అండ్ నాకు తెలుస్తుంది ఎందుకంటే ఆ వాచ్లో టెంపరేచర్ ఉంది ఆ పీక్కి మనం చేరాము బాగా అలవాటు పడ్డాం దానికి దాంతో వర్షం పడింది వర్షం పడింది కానీ టెంపరేచర్లు ఏం తగ్గలేదు మీరు తగ్గేయననుకుంటే మీ భ్రమ తగ్గలేదు కానీ తగ్గినట్టుగా ఫీలింగ్ చూడండి మైండ్ ఎలా ఎలా మారుతుంది మనం అంతా ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ మైండ్ కాబట్టి సో చిన్న దృష్టాంతం చెప్పాను మీరు వరల్డ్ అన్నది బయట ఉందని మీరు అనుకోవడం పొరపాటు బయట ఉంది ఏదో బయట ఉంది మన అనుభవాల్లో వచ్చేటువంటి ప్రపంచము మనలోనే ఉంటుంది మనకంటే బయట ఉండదు కాబట్టి ఆ ప్రపంచంలో మనకు అనుభవానికి వచ్చేటువంటి ద్వైతం ఏది అది సత్యము అని దాంట్లో మంగళాలు రెండు ఉన్నాయని శుభశుభాలు అనే ద్వంద్వాలు ఉన్నాయి ఇదంతా కూడా ప్రాజెక్షన్ ఆఫ్ ది మైండ్ మైండ్ యొక్క ప్రాజెక్షన్ సో మీకు చికాక్గా ఉందనుకోండి ఎంత మంచిది కూడా చెడ్డదిగా కనపడుతుంది మీరు ఫర్ సమ్ రీజన్ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారనుకోండి చాలా హైలీ ఫర్గివింగ్ యాటిట్యూడ్లో ఉంటారు ఏదో మంచిగా మీకు అన్ని భాగాలు కలిసి వచ్చాయి ఉల్లాసంగా ఉంటారు చిన్న చిన్న దోషాలను కూడా ఫర్గివ్ చేసేసి చాలా ప్రపంచం అంతా కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టుగా అటువంటి అనుభవం కలుగుతుంది సో మనస్సు యొక్క స్థితిని బట్టి ప్రపంచం యొక్క అనుభవం మారిపోతూ ఉంటుంది కాబట్టి ఆ జగత్తుని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి దాన్ని చాలా క్రిటికల్గా పరిశీలించాలి తర్వాత జగత్తు గురించి మీకుండే ప్రతి ఐడియాని స్క్రూటినై చేయాలి ప్రతి ఐడియాని పరిశీలనకు పెట్టాలి ఓపెన్ మైండ్తో పరిశీలించాలి ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి ఈ సిచ్యువేషన్ నాకు దుఃఖము అనే అనే అభిప్రాయం కలుగుతుంది కలిగిన వెంటనే అవును దుఃఖం అని చెప్పేసి దుఃఖపడిపోతే దానికి సొల్యూషన్స్ ఏమి ఉండవు దుఃఖమా ఈజ్ ఇట్ రియల్లీ సఫరింగ్ మా పద్మారావు నగర్లో మూడు రోజుల నుంచి లేదు సో సో ఇట్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్ అని మైండ్ చెప్ప నాకు నచ్చ నాకు చెప్పబోయింది మైండ్ ఇట్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్ నువ్వు చాలా సఫర్ అయిపోతున్నావు చాలా ఇన్కన్వీనియంట్లో ఉన్నావు అని చెప్పబోయింది నేను అప్పుడు ప్రశ్న వేసుకున్నాను ఈజ్ ఇట్ ఇన్కన్వీనియంట్ యు ఎగ్జామిన్ ఇట్ ఇస్ ఇట్ ఇన్కన్వీనియం ఇన్కన్వీనియం నాకు సమాధానం ఏమొచ్చిందంటే మనం అనుకున్నంత ఇన్కన్వీనియంట్ ఏం కాదు అది కాదు పని ఆగిపోయింది ఏదో పని చేస్తున్న పని ఆగిపోయింది కరెంట్ లేకపోవడం చోట ఆ పని అవసరమా ఆ పని అవ్వకపోతే సృష్టి నడవదా లేకపోతే నా జీవితం నడవదా ఏది నడవదు సృష్టి బాగానే ఉంటుంది జీవితము బాగానే ఉంటుంది సో వాట్ సో పని అయిపోతే అయిపోను ఆల్ ది గోల్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ ఫాల్స్ సో అది అయినప్పుడు అవునండి మనం దాన్ని అడ్డు పని కట్టుకుని అడ్డు పెడితే మళ్ళీ అది నెగిటివ్ అవుతుంది అడ్డు పెట్టక్కర్లేదు అయిపోతే అయిపోయింది ఇట్స్ ఓకే లెట్ స్టార్ట్ అయిందే అవుతుంది కాబట్టి జగత్తులో విధించి మీకు ఎటువంటి అయిన తర్వాత ఫలానాది సుఖము హౌ డూ మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి సుఖమైంది ఫలానా సిచ్యువేషన్ దుఃఖము మీరు యాక్సెప్ట్ చేసి చూడండి దాన్ని సపోజ్ యూ యాక్సెప్ట్ ఇట్ అది దుఃఖమా మీకు అది దుఃఖం ఎప్పుడవుతుంది అదేదో ఇండిపెండెంట్గా బయట్ సెల్ఫ్ అది దుఃఖం కాబట్టి దుఃఖం కాదు అది దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి దుఃఖమైంది మీరు యాక్సెప్ట్ చేసి చూడండి దుఃఖమే అవుతుంది అది ఇట్ లూసెస్ పవర్ టు స్ట్రబుల్ యూ కాబట్టి జగత్తు గురించి మనకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఓపెన్గా బాగా పరీక్ష పెట్టాల్సి ఉంటుంది చాలా ఓపెన్ మైండ్ ఉండాలి తర్వాత సత్యానికి కట్టుబడ్డ మనస్సు ఉండాలి సత్యానికి కట్టుబడాలి మనస్సు అంటే మీరు అనొచ్చు మన మనస్సులు సత్యానికి కట్టుబడ్డాయి కదా అని విధౌట్ ఎగ్జామిన్ ఎందుకంటే మన మనస్సును నామరూపాలకి కట్టుబడతాయి సత్యాలకి కట్టుబడవు నామరూపాలకి కట్టుబడి ఉంటాయి కానీ సత్యానికి కట్టుబడి నామరూపాలకి విలువ లేదు సత్యానికే విలువ ఉదాహరణకి మహాత్ముడు ఒక కథ చెప్పారు ఒక హిందువు ఒక పార్సీ ఒక చైనీస్ మ్యాన్ వీళ్ళ ముగ్గురు సింగపూర్లో కలుసుకున్నారు ఏమంటే వీళ్ళ ముగ్గురు దగ్గర కలిపి ఒక కాయిన్ ఉంది సింగపూర్ రూపీ ఒకటి ఉంది వన్ రూపీ ఉంది ముగ్గురు దగ్గర కలిపి ఫర్ సమ్ టేక్ దిస్ స్టోరీ లైక్ దాట్ ముగ్గురికి కూడాను ఎండగా ఉంది పుచ్చకాయ కావాలి కర్బూజాయో పుచ్చకాయో కావాలి ఏమండి వీడి హిందూ ఏమన్నాడంటే వాటర్ హిందూ పుచ్చకాయ కావాలని వీడన్నాడు చైనీస్ వాడి భాషలో ఆ మాట అది కావాలని వాడన్నాడు ఇంకొకడు పార్సీ వాడి భాషలో అది కావాలని వాడి భాషలో వాడన్నాడు ముగ్గురు దెబ్బలాడుకుంటున్నారు ఈ వంద రూపీతోటి కొనాలి ఇప్పుడు కొని వాళ్ళు పంచుకోవాలన్నమాట అది ఎటువసీ సిచ్యువేషన్ లేదు ఫైటింగ్ తీసేదా ఎవడో పెద్ద మన షర్టు వెళ్తున్నాడు ఎందుకురా ఫైట్ చేస్తున్నావు అంటే వీడు హిందూ ఏమని చెప్పాడు నాకు పుచ్చకాయ కావాలి అదే తెలుగు వాడు పుచ్చకాయ కావాలంటే వీడు మరొకటి కావాలంటున్నాడని చెప్పాడు ఎరా పుచ్చకాయ కొనాలని వాడు అంటుంటే కావాలంటున్నావు మరొకటే అంటే వారికి తెలుసున్న నామాన్ని వాడు చెప్పాడు మూడో వాడు వీడు ముగ్గురు దెబ్బలు నిజానికి ఆ నామాలు వేరు కానీ వస్తువు ఒకటే అదే ముగ్గురు కావాలనుకుంటున్నదే అదే అప్పుడు వాడు ఏమన్నాడంటే నేను మీకు సొల్యూషన్ సాల్వ్ చేసి పెడతాను మీరు నా ఇందు నమ్మకం ఉంచండి నా రూపాయి తీసుకున్నాడు మీరు ఎక్కడ స్వామి రామతీర్థం చెప్పారు ఈ కథ వెళ్ళాడు వెళ్ళి పుస్తకాయ కూర్చుని కొన్నాడు కొని దాన్ని మూడు ముక్కలు చేశాడు కండువా కింద దాచాడు ముందు ఒకటిని పిలిచాడు ఎరా నీకు కావాల్సింది ఇదే అన్నాడు అవును అన్నాడు తీసుకోమన్నాడు మళ్ళీ రెండో వాడిని పిలిచాడు అరే నీకు కావాల్సింది ఇదే అని అన్నాడు అవును నేను దీనికోసమే అడుగుతున్నా అన అసలు తీసుకోమని వాడికి ఇచ్చాడు మూడో వాడికి కూడా ఇచ్చాడు ముగ్గురు హ్యాపీ వాళ్ళకి కావాల్సింది ముగ్గురికి దొరికేసింది దే హ్యాపీ దే ఫుల్ఫిల్డ్ అయితే అంతకుముందు దాకా వాళ్ళు దేనికోసం దెబ్బలు అడుగున్నట్టు నామ రూపాల కోసం నామాల కోసం దెబ్బలు నామం నామం అంటే నామంతో పాటుగా రూపం కూడా ఉంటుంది సో కాబట్టి మనలో మనం ఫైట్ చేసుకుంటున్నది ఇట్ ఈజ్ ది డివిజన్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ నామ వస్తువు ఏకమం వస్తువులో భేదమేం లేదు ముగ్గురు దెబ్బలాడుకున్నా వస్తువులో వారు వాళ్ళు కోరే వస్తువులో భేదం లేదు కేవలము నామంలోనే భేదం ఉంది కాబట్టి జగత్తు అలాంటిది కాబట్టి జగత్తులో ఈవెంట్స్ని ఇగో దిస్ ఈస్ దిస్ దిస్ ఈస్ దాట్ అని ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి మీరు నాకు చెప్పండి నామంలో భేదమైనా లేకపోతే ఫి ఐడియాలజీలో భేదం ఉందా మీరు ఆలోచించేను ఉండి అనుకునేవండి తర్వాత నేను ఐ న్యూ బెటర్ వాళ్ళకి ఐడియాలజీలో ఏ భేదమూ లేదు వాళ్ళకి కేవలము భేదము నామంలోనే ఉంది నామే భేదం అన్ని పార్టీలు కూడా ఈక్వల్లీ బోగస్ ఈచ్ పార్టీ హ్యాజ్ సమ్ వర్త్ ఇన్ ఇట్ సమ్ గుడ్ పీపుల్ ఇన్ ఇట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మోస్ట్ ఆల్ ది పార్టీస్ ఆర్ ఈక్వల్లీ బోగస్ సమ్ వర్త్ ఈస్ హ్యావింగ్ ఈచ్ పార్టీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ తర్వాత సొసైటీ కూడా ఓ ఏదో పర్టికులర్ పార్టీ సొసైటీని బాగు చేసేస్తుంది నో ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఆ సొసైటీ కూడా బాగుపడే యోగ్యత లక్షణాలు ఉన్నప్పుడు దానికి తగ్గ పార్టీ వస్తుంది అప్పుడు ఆ సొసైటీ బాగుతుంది సొసైటీలో లక్షణాలు బాగులేకుండా మంచి పార్టీ వచ్చేసి సొసైటీని బాగు చేసేయటం అలా కాబట్టి జగత్తు గురించి మనకున్న అభిప్రాయాలన్నీ కూడా క్వశ్చనబుల్ దే ఆర్ రాంగ్ వీ హ్యావ్ టు క్వశ్చన్ ఆల్ దాట్ సమ్యగ్ దర్శనము అంటున్నారు భాష్యకారులు ఈ ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినది సమ్యగ్ దర్శనము ద్వైతము అమంగళము అశివము అద్వయమే అద్వైతమే శివము అనే దర్శనం ఏది కలదో దానికి సమ్యగ్ దర్శనము అని పేరు ఆ సమ్యగ్ దర్శనాన్ని గురించి తరువాతి శ్లోకం చెప్తోంది అని మొదలుపెట్టారు భాష్యకారులు తదే తత్ సమ్యక్ దర్శనం స్తూయతే ఇంతవరకు సమ్యక్ దర్శనాన్ని చెప్పడం అయింది చూడండి మీరు గత రెండు మూడు శ్లోకాలు వెనక్కి తిరిగే చూస్తే అన్ని నిగేషనే ఉంటుంది సమ్యక్ దర్శనం అంటే అదేదో పాజిటివ్ ఉంటుంది అనుకోదు సో నా పృథక్ నా అపృథక్ అని అంతా అంతా నిగేషన్ రూపంగానే ఉండే సమ్యక్ దర్శనము ఈ సమ్యక్ దర్శనాన్ని ఈ శ్లోకం స్తుంది అంటే ఆ స్ఫుతించటంలో విశేషం ఏమిటంటే జ్ఞాని ఆ సంయుగ్దర్శనమును కలిగి ఉండే జ్ఞాని యొక్క విషన్ ఎలా ఉంటుంది అదే విషంలోని మనం పొందాలంటే ఏ క్వాలిటీస్ని మనం కలిగి ఉండాలి ఎలా అయితే భగవద్గీత రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు మనకి చెప్పారో ఆ రకంగా ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలు చాలా విస్తారంగా చెప్పారు ఇక్కడ చాలా సంగ్రహంగా ఆ సంయుగ్దర్శనం జ్ఞాని ఎలా దర్శిస్తాడు మనం కూడా ఆ దర్శనాన్ని పొందాలి అంటే ఎటువంటి దృష్టికోణాన్ని కలిగి ఉండాలి అనేది చెప్తున్నారు వేతరాగ భయక్రోధై సో రాగము భయము క్రోధము ఈ మూడింటిని దూరంగా పెట్టాలి మాట మనకి వేతరాగ భయక్రోధ అనే ఏకవచనంలో భగవద్గీతలో చాలాసార్లు వస్తుంది ఇక్కడ మునిభి అని బహువచనం వేశారు కనుక భయక్రోధై అని బహువచనం వేశారు బహుభ్రీ సమాసం వేతములైన రాగ భయక్రోధములు ఎవరికో వారు వేత రాగ భయక్రోధై వేత అంటే తొలగిపోయినా అంటే అవి ఉండనే రాదు ఇప్పుడు చూడండి మనం ఇంతవరకు అద్వైతాన్ని గురించి ఒక విషన్ దాని గురించి పరిశీలిస్తూ ఆ దర్శనం విషం అయితే మన లైఫ్ స్టైల్ అన్నది ఆ లైఫ్ స్టైల్కి విషంకి విడదీయరా సంబంధం ఉంటుంది అంటే ఎలా ఉంటుంది విషన్ సరిగ్గా లేదనుకోండి లైఫ్ అంతా రాంగ్ డైరెక్షన్లో పోతుంది లైఫ్ రాంగ్ డైరెక్షన్లో పోతోంది అనుకోండి విషన్ ఎఫెక్ట్ అవుతుంది అంచేతనే ప్రిసెప్ట్ అండ్ యాక్షన్ అనుకుంది ఉంటాయి ఇప్పుడు వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని అడిగితే దానికి మొట్టమొదటి సమాధానం ఏమిటంటే రైట్ ప్రిసెప్ట్ అండ్ రైట్ యాక్షన్ ఒకసారి నేనేదో మేనేజ్మెంట్ స్కూల్లో నన్ను ఏదో లెక్చర్గా ఉన్నారు శివానీ పబ్లిక్ స్కూల్లో ఎప్పుడో అక్కడే ఇంక ఇంకా చాలా చోట్ల ఈ మేనేజ్మెంట్కి సంబంధించి వ్యక్తి ఏమన్నా అడిగినప్పుడు దాని మీద నాకు టాపిక్ వాళ్ళు ఏం ఇచ్చారంటే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏమిటి అని అడిగాను వాళ్ళకి ఎంతసేపు సక్సెస్ కూడా కావాల్సిందే సో నేను ఒక టాపిక్ తీసుకుని డెవలప్ చేశాను అదేమిటంటే రైట్ ప్రిసెప్ట్ అండ్ రైట్ యాక్షన్ ఈ రెండూ ఉండాలి అప్పుడే సీ అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సాధారణంగా జనులలో ఉంటే రైట్ ప్రిసెప్ట్ ఉంటుంది లేకపోతే రైట్ యాక్షన్ ఉంటుంది రెండూ ఉండదు ఉదాహరణగా మీకు చెప్తా పూర్వం వైద్యుడు ఉండేవాడు వైద్యుడు అంటే క్వాక్ విలేజ్లో ప్రాక్టీస్ చేసేటువంటి ఏదో వైద్యుడంటే మెడికల్ మ్యాన్ అనేవారు మెడికల్ మ్యాన్ అంటే ఏవో సమ్ కైండ్ ఆఫ్ నామరూపాలు ఏవో మన నామరూపాలేవో వాడి వాడని అర్థం దానికి మెడికల్ మ్యాన్ అంటే అర్థం అది అలా ఉండేది క్వాక్స్ కింద ఉండేవారు అందరూ అలా అభిప్రాయం కాదు చదువు సంధ్య లేకుండా కూడా ఏదో ఇంకా అలా ప్రాక్టీస్ చేసి అలా అభ్యాసం చేసేసి మెడికల్ మ్యాన్ విన్న ఉండేవారు అలా ఉంటారు మరి పల్లెటూళ్ళలో మీరు ఎదుగురు మీకు తెలుసో తెలీదు నేను చూశాను అలాంటి మెడికల్ మ్యాన్ అని చాలా మనం అతను ఏం చేసేవాడంటే ఈ గాయం ఏదైనా తగిలి తన దగ్గరికి పేషెంట్ వస్తే శుభ్రంగా గాయాన్ని కడిగేసి దానికి లినెన్న తోటి బ్యాండేజ్ వేసి సో కట్టేసి ఆ తర్వాత వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ తాతగారు కూడా మెడికల్ మ్యానే తండ్రి కూడా మెడికల్ మ్యానే వీడు వీడు మెడికల్ మ్యాన్ ఈజ్ హెరిడిటరీ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఈ హెరిడిటరీగా వస్తున్న కత్తి ఒకటి ఉంది అది దేనికి పనికొచ్చి కత్తి కాదు అది కానీ ప్రాచీనమైన కత్తిది ఆ కత్తి తీసుకొచ్చి ఇది ఇది ఎలాంటిదంటే మా తాతగారి మాల మళ్ళీ మా తాతగారి కమండలం దగ్గర పెట్టుకుని దాంతో పూజ చేసినట్టుగా అనమాట తాతగారు పూజ చేసిన కమండలాన్ని నేను పూజ చేస్తున్నాను తాతగారు పూజ చేసిన శివలింగం నేను పూజ చేస్తున్నాను తాతగారికి ఉన్న భక్తి నాకు ఉందో లేదో అది తెలియదు కానీ మొత్తానికి అదైతే మాత్రమే చేస్తున్నాను నేను అని ఏదో ఉంటుంది మనుషులు ఏదో సెంటిమెంట్ అలాంటిది ఆ కత్తి ఇట్ హ్యాస్ హీలింగ్ పవర్ కత్తికి హీలింగ్ పవర్ ఏంటండి కత్తి పదునుగా ఉంటే కొస్తుంది లేకపోతే కొయ్యను కూడా కొయ్యదు దానికి హీలింగ్ పవర్ ఏంటి ఎవడు చెప్పాడు కానీ జనాలకు అలాంటి ఐడియాసే ఉంటాయి పీపుల్ ఆర్ లైక్ దాట్ సో ఆ కత్తి తీసుకొచ్చి బ్యాండేజ్ అంతా చక్కగా వేసి ఆ కత్తితోటి పైన మూడు సార్లు ఇలా దిగుతాడు టచ్ చేయడు టచ్ చేస్తే నెక్కి పుడుతుంది వెళ్ళిపోమని పంపింగ్ చేస్తాడు ఈ రకంగా చేసేవాడు గాయం తగిలిన వాడికి అలా చేసేవాడు చేస్తే తగ్గిది కానీ ఓవర్ అీరియడ్ ఫెయిల్యూర్స్ అలా మౌంట్ అవుతూ ఉంటాయి ఇది ఫెయిల్ అయింది అక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ ఫెయిల్ అయింది అక్కడ ఫెయిల్ అయిందని మౌంట్ అయిపోతూ ఉంటాయి ఫెయిల్ జ్యూస్ పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గేవాడికి తగ్గుతూ ఉంటుంది ఆ తగ్గిన దానికి కారణం ఏంటంటే ఆ బ్యాండేజ్ క్లీన్ చేసి ఆ బ్యాండేజ్ వేసిన కారణంగా ఆ బాడీకి ఉండే హీలింగ్ పవర్ తోటి తగ్గింది తగ్గినప్పుడు అదిగో ఆ కత్తి అలా అన్నాడు కాబట్టి తగ్గింది అనుకునేవారు అదే ప్రాక్టీస్ అన్ని చోట్ల చేసేవారు దాంతో ఏమైంది ఆ కత్తి వల్ల తగ్గుతోంది అనుకోవడం మూలంగా అసలు ఫెయిల్ అయిన చోట ఎందుకు ఫెయిల్ అయిందని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఛాన్స్ కూడా వాడికి లేదు ఎందుకంటే కత్తి వల్ల తగ్గుతోంది అనుకుంటున్నాడు వాడు ఫెయిల్ అయిన చోట ఎందుకు ఫెయిల్ అయిందంటే ఏమో ఎందుకు ఫెయిల్ అయిందో బ్యాండేజ్ తప్పుగా చేయటం వల్ల ఫెయిల్ అయిందా క్లీనింగ్ సరిగా లేక ఫెయిల్ అయిందా లేకపోతే ఆ పర్టికులర్ ఊండ్కి ఆ గాయానికి అసలు బ్యాండేజ్ సరిపడదా ఏమిటి అసలు అది ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్సే లేదు వాడికి ఎందుకని యాక్షన్ బాగుంది కానీ ప్రిసెప్ట్ బాగులేదు యాక్షన్ కరెక్ట్ ఏది కత్తితో రాయడం కరెక్ట్ అని కాదు నా అభిప్రాయం బ్యాండేజీ అంతా కరెక్ట్ కానీ ఆ యాక్షన్ వల్ల గుడ్ రిజల్ట్ వచ్చిన సందర్భంలో ప్రిసెప్ట్ రాంగ్ ప్రిసెప్ట్ ఈస్ వాట్ సూపర్ స్టిషన్ దాంతో ఫెయిల్యూర్స్ అలా పెరుగుతూ పోతాయి ఎందుకు ఫెయిల్ అయిందో వీడికి అవకాశం ఉండదు బట్ హీ రిమైన్స్ ఇగ్నోరెంట్ ఆల్ హిస్ లైఫ్ అలా ఉండకూడదు రైట్ ప్రిసెప్ట్ అండ్ రైట్ యాక్షన్ ఉండాలి ఒకప్పుడు ప్రిసెప్ట్ బాగుంటుంది యాక్షన్ దెబ్బతింటుంది ప్రిసెప్ట్ క్లీన్గా ఉంటుంది యాక్షన్ ఉండదు ఉదాహరణకి వీడు ఇంజనీరింగ్ చదువుకుని అన్ని మొత్తం నాలెడ్జ్ అంతా తెలిసి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగంలో చేస్తాడు చేరాడు అనుకోండి చేరి శ్రద్ధగా ఈ జ్ఞానాన్ని ఉపయోగించి అక్కడ ఏదో చేద్దామని ఉండదు ఇంక స్టేట్ గవర్నమెంట్లో చేరేడంటే ఇంకేం చేస్తాడు ఆ ప్రవాహంలో పడిపోవడమే ల తీసుకుంటూ ఉన్నాను నిద్రపోతూ ఉన్నాం ఆఫీస్కి లేటుగా వెళ్ళడం చెప్పిన పని చేయకపోవడం తర్వాత ఎవరినో బాసు పవర్ఫుల్ బాసు ఎవడో ఉంటాడు వాడి వాడిని కొంత గుడ్ బుక్స్లో పెట్టుకోవడం ఎవరైనా రాజకీయ నాయకుడున్నా లేదా పార్టీ వాడినో కూడా గుడ్ బుక్స్లో పెట్టుకుంటే మరి మంచిది స్వార్థమయమైన జీవితాన్ని గడపడం అలా కాలక్షేపం చేయడం అంతేకాని సమాజానికి మనం ఏం చేస్తామో అనే మాట లేకుండా చాలా ఘోరమైనటువంటి స్వార్థపూరితమైన జీవితాన్ని గడుపుతూ ఉండడం వాడు చదివిన చదివి ఎందుకు అది ఐఏఎస్లో వీళ్ళు సిలబస్లో ఎలా ఉంటాయంటే సమాజానికి సేవలా చేయాలి అనే దాని గురించి వాళ్ళు సిలబస్సుల్లో చదువుతారు పాఠాలు చదువుతారు సెమినార్లు చేస్తారు అన్నీ చేస్తారు కానీ వాడు ఏం చేస్తాడు సినిమా వాడు ఏం సేవ చేస్తారు ఏమీ సేవ చేయడు తనకి సేవ చేసుకుంటాడంటే చదువు ఎందుకు రాంటే తనకు సేవ చేసుకుంటుంది ఇప్పుడు మీరు ఎవరైనా అడిగి చూడండి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఎందుకు సేవ చే ఎందుకు చదువుతున్నాడు అంటే తనకి సేవ చేసుకుంటు దేశానికి సేవ చేద్దామని కాదు డాక్టర్ ఎందుకు చదువుతున్నాడు దేనికోసం చదువుతున్నాడు తనకి సేవ చేసుకుంటుంది కాబట్టి సో హెడింగ్ ఏమైనా ఉంటుంది పబ్లిక్ సర్వీస్ ఎంఏ పబ్లిక్ సర్వీస్ చదువుతున్నాడు ఎందుకు చదువుతున్నారు అంటే మంచి ఉద్యోగాలు బాగా వస్తున్నాయి దీనికి ఈ మధ్యన అందుబాటులో చదువుతున్నాయి ఇప్పుడు వీడు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడా తన సర్వీస్ చేసుకుంటున్నాడా అలా సో క్రిసెప్ట్ ఉంది యాక్షన్ లేదు జీవితంలో క్రిసెప్ట్ అండ్ యాక్షన్ అంటే సిద్ధాంతము జీవనము అని బ్ర దీంట్లో ఏదో ఒక పుస్తకంలో ఈ చాప్టర్ ఒకటి ఉంది దీంట్లో అంటే బ్రహ్మానుభూతి అనే పుస్తకంలో ఉన్నట్టు గుర్తున్నారు సిద్ధాంతము జీవనము ఆ రెండింటికి మీకు ఆ కలయిక ఉండాలి అవి రెండు సమావేశం కావాలి సిద్ధాంతం వేరే జీవనం వేరే అన్నట్టుగా ఉండకూడదు ప్రయత్నం ఉండాలి ఒక్కరోజులో ఒక్కరోజులో సిద్ధాంతం అంతా తెలిసిపోదు తెలిసిన సిద్ధాంతం అంతా కూడా ఒక్కరోజులో ఆచరణలోకి వచ్చేది కానీ అప్రోచ్ ఈ అప్రోచ్ దట్ డైరెక్షన్ అది చాలా ముఖ్యం ఎప్పుడైతే మీరు సిద్ధాంతము జీవనము ఒకే లెవెల్లో మీరు అట్టేట్టుకుని శ్రద్ధగా ఆ దిశలో మీరు అడుగులు వేస్తారో అప్పుడు అర్హతలు వివేకము వైరాగ్యము ఇటువంటి అర్హతలు సాధన చతుష్టయంలో ఉంటాయి కదా యోగ్యతలు ఆ యోగ్యతలు ఓపశాలు తక్కువ ఉన్నా కూడా తొందర తొందరగా ఆ యోగ్యతలు లభిస్తాయి తర్వాత ఒకప్పుడు సిద్ధాంతాన్ని తెలుసుకోవటానికి కావలసిన అదేమిటి అవకాశాలు లేవనుకోండి పాఠం చదువుకుంటూ దానికి అవకాశం లేదనుకోండి మీరు కనుక ఆ సిద్ధాంతము జీవనము అనే దాంట్లో ఆ డైకాటమీ లేకుండా రెండు సమావేశమై ఉంటే అటువంటి అవకాశాలు కూడా తొందర తొందరగా లభిస్తాయి కాబట్టి క్వాలిఫికేషన్స్ దొరుకుతాయి ఆ తర్వాత ఆపర్చునిటీస్ దొరుకుతాయి ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది కాబట్టి మనిషి యొక్క జీవితము సిద్ధాంతానికి అనురూపంగా ఉండాలి కానీ జీవితాన్ని సిద్ధాంతం నుంచి విడదీయకూడదు దీనికి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారంటే ఆయన పురాణ శాస్త్రులు గారు పురాణం చెప్తో ఉల్లిపాయ పులుసు తినకూడదు ఉల్లిపాయ తమో వస్తువు అని చెప్తారు ఆయన భార్య ఆవేళ పురాణానికి వచ్చి అబ్బో ఈ సంగతి నాకు తెలియని ఉల్లిపాయ రోజు వేసి ఉల్లి పెట్టేస్తున్నాను మా వారికి ఆయనకి తమో వస్తేలాగా ఆయన సత్వగుణ ప్రధానుడుగా ఉంటే సమాజానికి లాభం ఉంటుంది అని ఆ వేళ ఆవిడేమో ఉల్లిపాయ వేయకుండా పులుసు చేసి ఆయనకు వర్దిస్తుంది అప్పుడు ఆయన కోప్పడతాడు ఆ పురాణం నేను ఊళ్ళో వాళ్ళకి చెప్పాను కానీ నీకు కాదు రేపటి నుంచి నువ్వు పురాణానికి రావద్దు అని అని లేకంటే ఒక కథ ఒకటి ఉంది సో అలా ఉండకూడదు జీవితం జీవితంలో సిద్ధాంతానికి జీవనానికి అటువంటి అడ్డు ఉండకూడదు చాలా ముఖ్యం అంచేత ఇంతవరకు నా పృథక్ నా అపృథక్ అని ద్వైతము అమంగళము అని నిరాకరించి శాస్త్రీయంగా నిరాకరించి కూర్చుంటేమైంది పుస్తకం మూసేసిన తర్వాత వీడి జీవనం ఎలా ఉన్నది అనేది చాలా ముఖ్యం కాదు కాబట్టి ఆ అద్వైతము శివము అని మనం అనుకున్న తర్వాత జీవితంలో ఆ ద్వైతాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అద్వైతాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఇక్కడ మట్టి ఇక్కడ పంచదార అంటే రెండు కలిపేమని కాదు అది కాదు అద్వైతం అంటే అద్వైతాన్ని అనుభవాన్ని తెచ్చుకోవడం మీకు తెలుసు ఉదాహరణకి రాగము ఉండరాదు ఆసక్తి ఉండరాదు రాగము అంటే ఆసక్తి విరాగి అయి ఉండవలను ఎందువల్ల మనకి కనపడుతున్నటువంటి భేద ప్రపంచం ఏదైతే తనదో అది మిథ్య సత్యం కాదు సత్యం కాని దానిపై మనం రాగాన్ని పెట్టుకుంటే ఆ రాగం వల్లనే అది సత్యముగా భాషిస్తుంది అసలు దాని ఎందుకు సత్యత్వ బుద్ధి ఎందుకు వస్తుందంటే రాగము వల్లనే వస్తుంది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది మన సంసారమునందు ఆసక్తిని పెంచి కొని పెరిగితే నష్టం ఏమిటి అంటే చూడండి సంసారం ఎప్పుడైతే ఆసక్తి పెరుగుతుందో రాగము ఆసక్తి అన్న రాగమున్నా ఒకటే రాగం పెరుగుతుందో అప్పుడు మనస్సులో పెరిగిపోతుంది మనస్సు అల్లకల్లోలంగా తయారైపోతుంది అటువంటి మనస్సుతోటి మీరు ఆ సిద్ధాంతాన్ని అనుభవానికి తెచ్చుకోలేరు స తత్వాన్ని తెలుసుకోలేరు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏ ఏ అంశములు మనస్సులో రజోగుణాన్ని పెంపొందిస్తాయో తమోగుణాన్ని వృద్ధి చేస్తాయో వాటి అన్నిటి నుంచి దూరంగా ఉండాలి నితరాగ భయక్రోధేయ కంటే అర్థం అది మనస్సుకి సంబంధించిన ఇమోషన్స్ అవి కాబట్టి రజోగుణ తమోగుణాలని పెంపొందించే సర్వాన్ని దూరంగా పెట్టాలి అప్పుడు శాంతము ప్రసన్నత మనస్సులో సామ్రాజ్యాన్ని ఎలాగ అటువంటి మనస్సులో సత్యము ఆవిష్కృతం అటువంటి మనసు మనకి కావాలి అని అనుకున్నప్పుడు మన జీవనం కూడా ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ఉండాలి లక్ష్య విరుద్ధమైనటువంటి జీవనాన్ని మనం కలిగి ఉండకూడదు తర్వాత ఇమోషనల్ రియాక్షన్స్ అన్ని మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు ఎవరినైనా తిట్టడం జరిగిందనుకోండి కోప్పడడం కానీ తిట్టడం కానీ జరిగిందనుకోండి ఇట్ ఈజ్ అన్ ఇమోషనల్ రియాక్షన్ ఎందుకు వచ్చింది ఆ రియాక్షను ఆ ఘటన ఆ పరిస్థితి అది సత్యము దానివల్ల నాకు హాని కలుగుతుంది అనే దాన్ని బట్టి వచ్చింది సో జగత్తులో ఉండే ఘటనలు సత్యము అవి నాకు హాని చేస్తాయి అంటే ఈ జగత్తు ఏమిటి ఈ నేను ఎవరు అంతా కూడా అజ్ఞానం మీద ఆధారపడి ఉంది జగత్తు సత్యము కాదు వీడు ఏ అహంకారము నేననుకున్నాడో అది నేను యొక్క యథార్థ స్వరూపము కాదు కాబట్టి అజ్ఞానం వల్ల ఒకప్పుడు సత్యం తెలుసు ఉండొచ్చు కానీ సావధానత ఉండదు సత్యం తెలుసు వీడికి అది ఏమిటి సత్యం ఏమిటి ఈ జగత్తు మత్యాని తెలుసు తర్వాత నాకు ఈ సృష్టిలో హాని చేయగలిగింది ఏదీ లేదు ఆత్మ ఆత్మని హాని చేయగలిగేది ఏదీ లేదు అని కూడా తెలుసు కానీ ఆ తెలుస్తున్నది ఆ సమయంలో అది బుద్ధిలోకి రాదు అది ఎక్కడో మూలపడు ఉంటుంది ఆ సమయంలో రాగద్వేషాలే ఆ బుద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటాయి అటువంటి ప్రమాదము అంటారు సంస్కృతంలో దాన్నే ప్రమాదము అంటే అసావధానత అజాగ్రత్త తత్వం విషయంలో తత్వాన్ని జీవితంలో ఆచరించడం విషయంలో ఏ రకమైనటువంటి సవధానత లేకపోవటము ఒకప్పుడు తెలియకనే పోవటము ఇత్యాది కారణాల చేత మనం రాగము భయము క్రోధము మొదలైనటువంటి ఇమోషనల్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి ఇమోషనల్ రియాక్షన్స్ అన్ని కూడా తప్పు వాటిని జస్టిఫై చేసుకోకూడదు వాటిని పరిశీలించుకుని దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలి తప్పిస్తే వాటిని జస్టిఫై చేసుకోకూడదు ఎప్పుడు జస్టిఫై చేసుకోకూడదు సో తర్వాత అంటే అర్థం ఏంటి మనస్సు యొక్క మూమెంట్ ఎడల నిత్యము సావధానంగా ఉండాలి కామ్గా ఉంటూ మనస్సు మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనసులో ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి రాగాలు వస్తాయి భయాలు వస్తాయి క్రోధాలు వస్తాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు మా ఆ అలర్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆ ఎలర్ట్నెస్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు లేకపోతే ఆ అలర్ట్నెస్ ఎప్పుడైతే లేదో ఎమోషనల్ రియాక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆ తర్వాత నేను ఎవరు అనే ఆత్మస్వరూపాన్ని గురించి నిరంతరమైన విచారము ఒకటి ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే పర్పస్ఫుల్ లైఫ్ జీవితము గా ఉండాలి క్లీన్గా ఉండాలి వెల్ మెయింటైన్ అండ్ వెల్ ఆర్డర్లీగా ఉండాలి మనస్సుకి శుద్ధి చేసే విధంగా ఉండాలి జీవితం అంతేగాని రాగం పెట్టేసుకుని రాగద్వేషాలకు లోనైపోయి ఇది సుఖమో దుఃఖమో సుఖం రావాలి దుఃఖం కాకూడదు అంటూ పిచ్చిగా పెట్టేసుకుని ఇమోషనల్ రియాక్షన్స్కి విషం అయిపోతావు సో అలా ఉండకూడదు చాలా అన్స్టేబుల్గా ఉంటూ అలాగ అలా ఉండరాదు థాట్స్ని ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి వర్డ్స్ మాట్లాడేప్పుడు ఎటువంటి భాష మనం మాట్లాడుతున్నాము అనేది పరిశీలించాలి తర్వాత యాక్షన్స్ చేసేటువంటి పనులు వాటి మీద మంచి అబ్జర్వేషన్ ఉండాలి క్లీన్గా ఉండాలి యాక్టింగ్ అనే యాక్షన్ అనేది క్లీన్గా ఉండాలి అప్పుడు అది జీవనము సిద్ధాంతము అవగాహ జ్ఞానము యొక్క అవగాహన క్లీన్గా ఉండాలి ఆ క్లారిటీ ఉండాలి అప్పుడు జీవనానికి సిద్ధాంతానికి మధ్యలో చక్కటి సమావేశం ఏర్పడి మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు కాబట్టి రాగము భయము క్రోధము ఇటువంటి ఇమోషనల్ రియాక్షన్స్ వాటిని వాటిని దరిదాపులకు రాని అంటే వాటి నుంచి దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి ఎలాగంటే శాస్త్రశ్రవణం సహకరిస్తుంది ఉదాహరణకి ఓ శ్లోకం ఉంది ఆ శ్లోకం వింటే కొంత వైరాగ్యం కలుగుతుంది రాగం తగ్గుతుంది సో ఆదిత్యస్య గతాగతరహరహ సంక్షీయతే జీవితం సూర్యుడు వచ్చాడు వెళ్ళాడు అంటే అర్థమేంటండి సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి మే ఆరు మే ఐదు అయింది ఆరు వచ్చింది సరే దట్ ఇస్ ఆల్ ఓకే అసలు ఫండమెంటల్లీ వాట్ డస్ ఇట్ మీన్ ఫండమెంటల్లీ ఇట్ మీన్స్ మన జీవితంలో ఇంకో రోజు కరిగిపోయింది అర్థం అది దాని ఫండమెంటల్ మీనింగ్ అది అంటే ఇంకో రోజు వచ్చేసింది కాబట్టి దానికి ఏదో పేరు పెట్టుకున్నా వీడు ముందు మురిసిపోతూ ఉంటాడు ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టారు అనుకోండి అదిగో నా పెళ్లి ముహూర్తం ఇంకో రోజు దగ్గర వచ్చేదో మురిసిపోతాడు పోలే యంగ్ మ్యాన్ ఏదో మురిసిపోయాడు అనుకో సంతోషం షష్టిపూర్తికి ముహూర్తం పెట్టాడు అదిగో నా షష్టిపూర్తి వచ్చేసిందని అది మురిసిపోవాల్సిన సందర్భం ఏం లేదు దాంట్లో జీవితంలో మరో రోజు కరిగిపోయింది మృత్యువు మరింత దగ్గర అయిపోతున్నాం ఈ లోపల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోతే మళ్ళీ జన్మన మరణ ప్రవాహంలో పడిపోతాం కాబట్టి ఆదిత్యస్య గతాగతైర్హరహస్ సంక్షీయతే జీవితం వైరాగ్యశతకంలో భర్తృహరి వ్యాపారైర్ బహు కార్యభార గురు కాలోన విజ్ఞాయతే చాలా బాధ్యపడే మనం మనం ఏం చేస్తామంటే చాలా పనులు పెట్టుకుంటాం ఈ పనులన్నీ నేను చెయ్యాలి వీటిని అన్నింటినీ నేను సాధించాలి ఈ ధనాన్ని ఎలా సంపాదించాలి ఈ భోగాలను ఎలా సంపాదించాలి ఈ ఇళ్ళు ఎలా కట్టాలి ఈ పొలాలని ఈ భూములను ఎలా సంపాదించాలి అని వీడు పనులన్నీ పెట్టుకుంటాడు ఈ పనులు ఒకదాని తర్వాత ఒకటే ఒకదాని తర్వాత ఒకటే అలా చేసుకుంటూ పోతాడు రాత్రి బాగా అలసిపోయి పడుకుని ఆ కళలో కూడా ఈ పనులకు సంబంధించిన కళలనే కంటూ ఉంటాడు తెల్లవారగానే మళ్ళీ సెల్ ఫోన్ పెట్టుకుని పనులు చేస్తూ ఉంటాడు చాలా వేగంగా పనులు ఇవి అవుతాయి ఫెయిల్ ఆ వసూలు అయ్యే బిల్లులు వసూలు అవుతూ ఉంటాయి వసూలు కాని బిల్లులమైన కాల్పడి వసూలు చేస్తూ ఉంటాడు కొత్త కొత్త బిజినెస్లు చేసి కొత్త కొత్త బిల్లులు సృష్టిస్తూ ఉంటాడు ఏవేమో చేస్తూ ఉంటాడు బోలంత ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు సంపాదించింది దాన్ని భద్రం చేయాలి సంపాదిస్తే సరిపడలేదు దాన్ని దాన్ని జాగ్రత్త చేయాలి ఇటు పరేయడానికి వీలు దాన్ని జాగ్రత్త చేయాలంటే దానికి మళ్ళీ అదొక ప్రాసెస్ దానికి బోలంత వర్క్ ఉంటుంది దాంట్లో భయం ఇన్వాల్వ్ అయి ఉంటుంది వీడు డబ్బు ఇలా పోవేస్తుంటే అందరూ వీడికేసి చూస్తూ ఉంటారు వీడు మనకేమి ఇవ్వట్లేదని అసూయపడతారు కావాల్సిన వాళ్ళు కూడా ద్వేషిస్తారు ఎన్నో సమస్యలు వస్తాయి ఇవన్నీ చేస్తూ ఉంటాడు అయితే ఈ హడావిల్లో పడి కలోన విజ్ఞాత ఎవరైనా కరిగిపోయి మధ్య వయస్సులోకి వచ్చేస్తాడు మధ్య వయస్సు కరిగిపోయి ఫిఫ్టీస్లోకి వచ్చేస్తాడు ఫిఫ్టీస్ కరిగిపోయి సిక్స్టీస్ సెవెంటీస్లోకి వచ్చేస్తాడు సెవెంటీస్లోకి వచ్చేప్పటికి డైబెటీస్ మోకాళ్ళ నొప్పులు తర్వాత హార్ట్ ప్రాబ్లము ఇలాంటివి పోగేసుకుంటాడు ఈ జీవితం నుంచి వచ్చినటువంటి వరాలన్నమాట ఇవన్నీ అవును మరి అంత వైల్డ్ లైఫ్ లీడ్ చేసినప్పుడు యూ అక్వైర్ సర్టన్ డిసీజెస్ వైల్డ్ లైఫ్ నుంచి వస్తాయి ఈ డిసీజెస్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అని పేరు ఇప్పుడు ఇంకా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండడం ఇప్పుడు మైండ్ ఇట్ గెట్స్ కాట్ ఇన్ అనదర్ స్పిన్ సో ఇది ఆ అడ్వర్టైజ్మెంట్ చూశాను నేను నాకు ఆశ్చర్య వస్తుంది మళ్ళీ నేను నాలో నేను విమర్శించుకుంటా బహుశా ఆ థింకింగ్ తప్పేమో అని అనుకుంటా ఒకవేళ తప్పు అయితే దయచేసి చెప్పండి మీరు అందరూ పెద్దలు చాలా అనుభవం కలవారు అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమిటంటే యశోదా హాస్పిటల్ లేటెస్ట్ టెక్నాలజీ రేడియేషన్ టెక్నాలజీ ఆర్క్ స్పిన్ టెక్నాలజీ లేటెస్ట్ ది ఫస్ట్ ఇన్ ఏషియా అబ్బాయి ఎంత బాగుందో మనం సంతోషించాలా దాన్ని చూసి లేకపోతే అయ్య బాబోయ్ ఇది మన దరిదాపులకు కూడా మనం రాకూడదని దుఃఖించాలా ఏం చేయాలంటారు అడ్వర్టైజ్మెంట్ చూసి ఏమిటో అడ్వర్టైజ్మెంట్ వాట్ ఈస్ దట్ అడ్ రేడియేషన్లో ఏదో టెక్నాలజీ వస్తే దాన్ని రోడ్డు మీద అడ్వర్టైజ్ చేస్తాడు ఏమిటి వస్తాడు వాట్ ఈస్ దట్ స్కీమ్ ఐ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ ఈజ్ రాంగ్ అని నాకు అనిపించింది మీకు ఎలా అనిపిస్తుంది అంటే మనం వీ షుడ్ బి వెరీ గ్లాడ్ అనమాట ఆర్క్ స్పిన్ స్పిన్ ఆర్క్ టెక్నాలజీ వచ్చేసింది అబ్బా ఈ రేడియేషన్ ఎంత బాగుందో సో మైండ్ గెట్స్ కాట్ ఇన్ సమ్ సచ్ థింగ్ లేటెస్ట్ ట్రెండ్ ఆస్కఫీ అబ్బా లేటెస్ట్ ట్రెండ్ ఆస్కఫీ నాకు చేయించుకుంటే అంతమవుతుందా సరే ప్రారంభం పోలే చేయించుకోవాలి తప్పదనుకోండి బట్ వాట్ ఎట్ మీన్ ఈజ్ ఆ స్పిన్లో చిక్కుకుంటాం ట్యాబ్లెట్స్ పొద్దున్నో ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి ఇట్స్ ఎ స్పిన్ నైట్ అది దాంట్లో చిక్కుకున్నాం అనుకోండి అదో కార్యక్రమం అంటారు ఈ రకంగా యువనలో మధ్య వయసులో ఒక రకం హడావిడి పెద్ద వయసులో ఇంకో రకం హడావిడి ఈ పనుల్లో ఈ హడావిడిలో కాలోన విజ్ఞాత కాలం తెలియకుండానే కరిగిపోతుంది దృష్వా జన్మ జరా విపత్తి మరణం త్రాసస్యనోత్పత్తి ఓ శిశువు పుట్టాడు అనుకోండి అబ్బా ఓ మహాత్ముడు అయ్యో పాపం ఏమిటంటే అయ్యో పాపం అంటే వచ్చాడు ప్రపంచంలోకి ఏడుస్తూ వచ్చాడు ఏడుస్తూ బతుకుతాడు ఏడు వీడి చుట్టూ ఏడుస్తూ చచ్చిపోతాడు వీళ్ళ చుట్టూ లేచి చేరే ఏడుస్తూ ఉంటే చచ్చిపోతారు అని పాపం ఎంత లాంగెస్ స్ట్రెచ్ ఆఫ్ సఫరింగ్ వాడి ముందు వేచి ఉన్నదో అని పాపం ఆయన అయ్యో పాపం అన్నారు ఆ పుట్టిన శిశువు గురించి వీడు అలాంటి పుట్టుకను చూస్తాడు చూస్తే వీడికి భయం కూడా వేయదు జరా వృద్ధాప్యాన్ని చూస్తూ ఉంటాడు అయినా భయపడ్డా ఆపదలు వస్తూ ఉంటాయి దేనికి భయపడాలి అజ్ఞానానికి భయపడాలి సంసారానికి భయపడాలి రాగానికి భయపడాలి క్రోధానికి భయపడాలి అమ్మ బాబోయ్ వీటి దరిదాపులకు మనం రానివ్వకూడదు భయపడాలి అలా భయకూడదు భయపడదు ఎవరిలో చచ్చిపోతే చూస్తాడు అయినా భయపడ్డాడు ఇంకా సంసారంలో మరింత వేగంగా ముందుకెళ్ళిపోతుందే తప్ప బంశీలాల్పేటకి వెళ్తారు శవాన్ని తీసుకెళ్ళి ఆ శవం తగలబడుతూ ఉంటే నిలబడి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటారు అంటే ఇంక ఇంకా దాని గురించి అయ్యో పాపం అని అనుకోవడం అయిపోతుంది ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో అయ్యో పాపాలు అన్నీ అయిపోతాయి ఇంకా సింపతిలో అన్నీ అయిపోతాయి కానీ ఇంకో అరగంట పనుంది అక్కడ అది ఇంకా తగలబడుతూ ఉంటుంది ఇప్పుడు మీ మనవుడు అమెరికాలో ఉన్నాడు కదా ఈ వచ్చినప్పుడైనా వచ్చాడా ఏమైనా డాలర్లు పంపించాడా అని ఆయన అడిగితే ఏవో పంపించాడు అండి కానీ ఖర్చు అయిపోయా ఇలాంటి పిచ్చాపాటి ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం తెలియదు కానీ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి కదా మరి మీ మన వాళ్ళ ఎవరైనా ఉన్నారా లేకపోతే అక్కడ అంటే ఆ ప్రెషర్ అనమాట సంసారం యొక్క ప్రెషర్ అలా ఉంటుంది అది చూసి కూడా అయ్యో ఈ సంసారమా దీనికి మనం భయపడాల్సింది పోయి దీన్ని అని కూడా అనుకోడు ప్రాశస్టోత్పత్తి అంటే దీనికి దానికి ఆయన కమెంటాడు పిత్వా మోహమయీన్ సో ప్రమాద మదిరామ్ ఉన్మత్తభూత జగత్ ప్రమాదము అంటే ఆ సావధానత లేకపోవడం నేను ఇందాక చూడండి ఆ సావధానత లేకపోవుట అనే మద్యాన్ని త్రాగి మోహము దానికి మోహాన్ని జపచేసారు మధ్యంలో ఆ నిష బాగా కోసం ఏదో వేస్తారు అలాగ మోహము అంటే అజ్ఞానము భ్రాంతి అనేటువంటి ద్రవ్యాన్ని వేసినటువంటి అసావధానత అజాగ్రత్త అంటే తత్వాన్ని తెలుసుకోవటం విషయంలో ఏ రకమైనటువంటి కంగారు ఆదుర్ద లేకుండా ఉంటాడు అలాగంటే అసావధానత అనేటువంటి మద్యాన్ని త్రాగి వీడు నిషా ఉన్నాడు అని అంటాడు కాదు కాబట్టి సంసారము వేడల భావన ఆ సంసారము జగత్తు సత్యమనే బేసిస్ మీద దాని మీద రాగద్వేషాలు రాగ క్రోధ క్రోధ అంటే ద్వేషం తర్వాత సంసారం మనకు అనుకూలిస్తుందో అనుకూలించదో అని భయపడడం అమిథ్యాభూతమైన సంసారాన్ని గురించి భయాల్ని పెంచుకోవటం ఇదంతా కూడా చూస్తే ఎలా ఉందంటే చాలా చిత్రంగా ఉంది అయితే ఏం చేయాలి వేత రాగ సంసార విషయాలు ఎన్నైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా రాగాన్ని పూర్తిగా విడిచిపెట్టాయి ధనాన్ని యథోచితంగా ఖర్చు పెట్టేయటమే అంతే యథోచితంగా దాన్ని దాన్ని వర్కౌట్ చేసేయటమే తప్ప దానిమీద మమకారం పెట్టుకోకపోవటం ఇల్లు ఇంట్లో దేహానికి ఇల్లు కావాలి తప్ప నాకు ఇల్లు అక్కర్లేదు అన్నట్టుగా బతకాలి తప్ప ఇది నా ఇల్లే ఇది నాది నా తర్వాత ఎవరికి వెళ్ళాలో కూడా నేనే నిర్ధారణ చేస్తాను అలాగంటి అహంకార మమకారాలు చాలా యోగ్యమైనవి సో అది దాని మీద ఆ కవి అంటాడు వ్రజంత అతుల పరితాపాయ మనసహ ఇప్పుడు ఇల్లు వాకిలి డబ్బు దశకం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఏది మిగలదు పిల్లా పీచు అని ఓ లిస్ట్ ఉంది ఈ లిస్టు ఇల్లు వాకిలి డబ్బు దశకం పిల్లా అని ఇలాంటి లిస్ట్ ఉంది ఆ లిస్టులో ఉన్న ఐటమ్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఏది మిగలదు పిల్లా పీచు వాళ్ళ దాన్ని డబ్బు దశకం అది కొండెక్కేస్తుంది ఇల్లు వాకి కూడా మన చేతి నుంచి జారిపోతున్న ఏరిగలదు ఇప్పుడు ఇవి వెళ్ళిపోవడంలో రెండు పద్ధతులు మనం నిద్ర పెట్టేస్తే అవి అంత మనశ్శాంతి అదే మనం అలా పట్టుకూర్చుండగా అవి వెళ్ళిపోతే అంత దుఃఖం అతుల పరితాపాయ భవత భవంత సాటిలేని దుఃఖాన్ని కలిగించి వాటంతట అవి వెళ్ళిపోతే సాటి దుఃఖాన్ని కలిగించి వెళ్ళిపోతాయి ఏమన్నా వీడంతటి స్వయం తక్వా ఏతే శమ సుఖం అనంతం విదధతి వీడంతటి వీడు త్యాగం చేసేస్తే అబమము అంటే మనస్సు ప్రశా ప్రశాంతమైపోతుంది అలాగంటే సుఖము ఆ సుఖము ఆనందము అది అనంతమైన ఆనందం ఆత్మానందాన్ని వీడు పొందుతుంది డైమండ్ రింగ్ ఉందనుకోండి ఈ డైమండ్ రింగ్ వీడు ఇది నాది ఇది నాది నాదినిలా పట్టు కూర్చుని ఉండగా పోతుంది అది అప్పుడు వీడు పెద్ద దుఃఖాన్ని అనుభవిస్తాడు అది వీడే తెలుసుకుని ఏమన్నా పిలిచి చేరేది నువ్వు తీసుకోరా అనిచ్చేసాడు అనుకోండి అమ్మ ఎంత శాంతంగా బతుకుతాడంటే చెప్పలా చెప్పడానికి వీళ్ళే సో ఆ విధంగా రాగాన్ని పూర్తిగా దూరం పెట్టాలి రాగాన్ని అసలు దరిదాపులకి రానివ్వకూడదు భాష్యకారులు ఏమంటారు చూడండి యద్వేష క్రోధాది సర్వ దోషై దోషాలను అన్నిటినీ కూడా మనం దూరంగా పెట్టాలి అంటున్నారు సో రాగ భయ క్రోధ అని మూడు చెప్పారు గౌడపదాచార్యులు శంకరులు ఆది పదాన్ని జోడించారు సో ఆదిపదేనా సమ్యక్ దర్శన ప్రతిబంధకా సర్వే దోషా సంగ్రహ్యంతే ఆత్మజ్ఞానానికి అద్వయ జ్ఞానానికి ఆతంకంగా ఉండే ఎన్ని దోషాలు అయితే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆదిపదం చేతను మనం గ్రహించాలి సో ఇంకా అనేక గర్వము అహంకారము మమకారము ఇవన్నీ కూడా ఆదిపదం చేతను గ్రహింపబడతాయి ఈ దోషాలని సర్వాత్మన మనం త్యాగం చేయాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు కూడా ఒక శ్లోకంలో వేతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతా నాలుగో అధ్యయనంలో వేతరాగ భయక్రోధా మన్మయాహ అంటే ఈశ్వరుణ్ణి అలాగే నిరంతరముగా స్మరిస్తూ ఉండటం జగత్తు మిథ్యాత్వ భావనయే ఈశ్వర జ్ఞానం రెండు కలిసే ఉంటాయి సో మాముపాశ్రిత సో ఇప్పుడు అరో ఏడో అధ్యాయం మొట్టమొదటి శ్లోకంలో కూడా మయ్యాసక్తమన పార్థ యోగం యుంజన్మదాశ్రయ అని అంటాడు మూడు క్వాలిఫికేషన్స్ చెప్పాడు ఒకటి యోగం యుంజన్ ఆత్మయోగాన్ని ఎప్పుడూ ఎప్పుడూ అభ్యాసం చేయాలి ఆత్మయోగం అంటే తనతో తాను కలుసుకునుట ఆత్మనిష్ట తనతో తాను కలుసుకునుట ఎంతసేపు తనకంటే భిన్నమైన దానితో కలుసుకోవాలనే వీడు హడావిడి తప్ప తనతో తాను కలియాలి దాన్ని ఆత్మయోగం ఉంటారు మనం ఆరోధ్యా చూసాం దాన్ని అది అభ్యాసం చేస్తూ ఉండాలి దాన్ని విడిచిపెట్టకూడదు నిరంతరముగా ఆత్మనిష్టను కలిగి ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ సో మదాశ్రయ ఎప్పుడూ కూడా ఆత్మాశ్రయుడిగా ఉండాలి మధు అనే శబ్దానికి ఆత్మానర్థం చెప్తే ఆత్మాశ్రయుడిగా ఉండాలి లేదా ఈశ్వరానర్థం చెప్తే ఈశ్వరాశ్రయుడిగా ఉండాలి అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి కాని ఈ లోకాన్ని నమ్ముకోకూడదు వీళ్ళెవడో మనము ధరిస్తారు అని నమ్ముకోకూడదు ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి తర్వాత ఆత్మాశ్రయుడే ఉండాలి అంటే బాహ్యమునందు ఉండేటువంటి పదార్థములు వస్తువులు సంబంధములు హ్యూమన్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి నన్ను ధరిస్తాయి అని ఎప్పుడూ అనుకోకూడదు అన్నింటినీ బ్లెస్ చేస్తో అన్ని రిలేషన్స్ని బ్లస్ చేస్తూ ఆత్మాశ్రీయుడై తన ఎందు తాను ఆధారపడి ఉండాలి కానీ పరాధీనత ఉండరాదు అది సెకండ్ క్వాలిఫికేషన్ థర్డ్ మయ్యాసక్త మనహ రాగం అనేదాన్ని సంసారం వైపు ప్రసరించ ప్రసరింపజేయకూడదు రాగాన్ని ఈశ్వరుని వైపు మళ్ళించాలి ఎంతటి రాగం ఉంటే అంతటి రాగాన్ని ఈశ్వరుని వైపు మళ్లించాలి ఎదుటివాడిని ప్రేమించే సందర్భంలో వీడు నా కొడుకు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను వీడు నా బావుమరది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని కాదు వాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అంటే ప్రేమించాలి కానీ కొడుకు కాబట్టి ప్రేమిస్తున్నాను బావుమరది కాబట్టి ప్రేమిస్తున్నాను అని ప్రేమిస్తే ఆసక్తి అంటారు మాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అని ఆసక్తిని ఈశ్వర ఈశ్వరుని వైపు మళ్లించాలి ఆ విధంగా రాగాన్ని త్యాగం చేయకపోతే ఈ రాగం వేడి కంఠానికి అది బంధమైపోతుంది కాబట్టి అన్ని విధాలా రాగాన్ని పూర్తిగా నివారణ చేయాల్సి ఉంటుంది